ఇవన్నీ పెద్ద దోషాలు మీరు కూడా నా మీద నీ మీద కూడా నాకు కంప్లైంట్ ఉంది మీరు జాతకం చెప్పించి మీకు వాడు చుట్టూ తిరుగుతాడు వాడికి సంస్కృతం వచ్చిన తర్వాత చూస్తుంది ఏదో ప్రవచనం చెప్తున్నారంటే పరుగులు చేస్తారు మీరు హార్మోనీకి వైలిన్ కోసం వెళ్తారా సంస్కృతం రానివాడు పక్కన హార్మోని వైలిన్ ఉంటే ఏమైనట్టు సంస్కృతం లేని లోటుని సంస్కృతం రాని లోటుని హార్మోనీకి వెలుగులో కూడా డిమాహిత తెలుగులో చెప్పి బాగుండదని వర్గూలో చెప్పారు స్వామిజీ అనేవాడు చూడు నీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు నీ వేదాంతానికి నువ్వు అర్హుడవే చ్లాస్కే కానీ సంస్కృతం చదువుకున్న వాడి క్లాస్కి వెళ్ళు అని చెప్పేవారు చెప్పేవాడికి సంస్కృతం వచ్చింటాడు నేను నీకు మాట ఇప్పుడు మీ పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేస్తారు ఆ స్కూల్లో టీచర్ల వాళ్ళకి ఇంగ్లీష్ రాదు మీరు పంపిస్తారా ఆ పిల్లల్ని స్కూల్ మాత్రం ఇంగ్లీష్ మీడియమే అన్ని మొత్తాన్ని ఇంగ్లీష్ మీడియం కానీ వాళ్ళకి ఇంగ్లీషు రాదు పంపిస్తారా పంపించారు మరి మీరు ఇంగ్లీష్ కానీ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి అదే సంస్కృతం కానీ ఆయుర్వేద వైద్యుడిని సంస్కృతం దాన్ని జ్యోతించుకుని సంస్కృతం సంస్కృతం రాని ప్రవచనకర్తను మీరు ఎందుకు నెత్తిని పెట్టుకుంటున్నారు మీరు ఓ వైయుదా ఇస్ ఈజ్ మై క్వశ్చన్ యూ ఆన్సర్ క్వశ్చన్ యూ ఆన్సర్ యూవ్ సార్ సంస్కృతం రావద్ద అంటే అందరికీ అక్కర్లేదు కదా అందరికీ అక్కర్లేదు ఈ నాలుగురికి రావాలా అక్కర్లేదా డాక్టర్ కానీ ఇంగ్లీష్ రాదా ఆయనకి అదేం డాక్టర్ భాష లేకపోతే జ్ఞానం అంటాం భాష ఏం ంభము సమాజంలో గాఢశీలత లేకపోవడం వల్ల ఈ దంభాలు బాగా పెరిగిపోయి ఉంటాయి ఇప్పుడు అహంకారం బలం వీడు అహంకారాన్ని కొట్టుకుంటాయి అహంకారానికి శంకరులు ఇచ్చిన నిర్వచనం చూడండి అహంకారం అహంకరణం అహంకార అవన్నీ రూపాలే అన్ని రూపాలని మీరు మారచ్చు అంటే అహంకారం అనే ద్వితీయవచనం దానికి ముందు ప్రథమా యకవచనంలో చెప్తున్నారు అహంకరణం అది కూడా ప్రథమా యకవచనం అవ్వచ్చు ద్వితీయాయకవచనం కూడా అవ్వచ్చు ఏదే ఇచ్చండి అహంకారయకవచనం డెఫినేషను ప్రథమలో ఇస్తారు శ్లోకంలో ద్వితీయ హక్తులో నిర్వచనం చెప్పేప్పుడు ఎలా చెప్తారు ప్రథమాయ హక్తులు నిర్వచనం చెప్తారు అహంకారం అంటే ఒకటి చెప్తున్నారు నిర్వచనం విద్యమానై అవిమానై ఆత్మని అధ్యారోపితై విశిష్టమాత్మాన అహమితి మన్యతే సహ అహంకార అహంకారమనగా ఏమంటే ఒక ధోరణి ఆ విధంగా వాడు భావన చేస్తాడు ఏమిటి భావన చేస్తాడంటే గుణములను పొందించి తన మీద అవి కొన్ని యథార్థంగా ఉన్న గుణాలే నేను ఎంఏ ప్యాస్ అయ్యాను వాళ్ళు నిజంగానే రాసేయాలి నిజంగానే రాసేయాలి ఎంఏ ప్యాస్ అది ఒక అది అది అహంకారమే అవుతుంది విద్యమాన గుణము తన మీద ఆలోచించుకుని చెప్తూ ఉంటాను నేను ఎంఏ ఎంఏ ప్యాస్ అయ్యాను డబుల్ ఎంఏ ఉంటూ ఉంటున్నాను డబుల్ ఎంఏ అలా ఉంటాం పేరు రాసినప్పుడు కింద ఎంఏఎంఏ ఆ బ్లాకెట్లలో డబుల్ కూడా పెట్టి రాస్తాను కొంతమంది సంతకం పెట్టేటప్పుడు సుబ్బారావు గారు అందరూ కూడా దారు అని పిలుస్తారు ఆ గ్రామంలో కాబట్టి అలాగే సంతకం కూడా వేగపెడతారు తెలుగులో సంతకం పెట్టేటప్పుడు కూడా దారు రాష్ట్ర సంతకం పెడతారు దారు వేగంగా సంతకం పెడతారు సుబ్బారావు అయితే ఇదో ముందు పూసు చేసినట్టుగా దారు ఆ విధంగా తనపై తాను ఒక గొప్పతనాన్ని ఆరోపించుకుని ఒకప్పుడు ఈ ఆరోపించిన గొప్పతనము కరెక్ట్ గా ఉంటుంది డబ్బులు ఎంఏ చేసిన వాడే అడిగినా ఒకప్పుడు అవిద్యమాన విషయం ఏమీ లేనివి కూడా నేను ఎవరో నన్ను అడిగారు కాబట్టి ఫళ నా వారు మీ దగ్గర మొత్తం వ్యాకరణమంతా చదివేనట్టు కదా అని అడిగారు అహో అలాగే చదివేదా ఎవరంటే పలు ఇవే ఆయన చదివలేదు కానీ ఆయన ఎవరితో చెప్పేశారు నేను స్వామి తత్వ విదానంద గారి దగ్గర వ్యాకరణం అంతా చదివేను అని వరకు చెప్పేశారు నేను కాదని నేను ఆయన చదవలే ఎదురు గమనించాను చదవకుండానే చదివేశానని క్లెయిమ్ చేసి ఇస్తూ ఉంటాం ఇది అభిజ్ఞ దృష్టాంతం చెప్తారు అందరూ అలా అభిప్రాయం కాదు ఎవరో కొంతమంది చేస్తారు నాకు కలిసి మరొక అది పెట్టారు నేను ఇప్పుడు ఆయన వేడుక ఆయన ఇప్పుడు ఎవరో పోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు నా మా గొప్పతనాన్ని పోగలేదు అన్నాం ఇప్పుడు పోయిన వాళ్ళు వచ్చి కాదన్నారు కదా ఒక పెద్ద గీయర్ గారు నన్ను నారాయణ అవతారం అన్నారు అని చెప్పాడు ఆయన పోయారు అప్పటికే ఈయన నారాయణ అవతారం ఈ నారాయణుడు అవతారం లేదు సాక్షాత్ నామం పెట్టేస్తే నారాయణుడు అవతారం లేదు అని పెద్దజీయలు గారు చెప్పారు అంటే నారాయణుడి గురించి ఏదైనా చెప్పాలంటే పెద్దజీయ గారు ప్రభావం ఆయన చెప్పారు పోతే ఆయన దగ్గరికి వెళ్ళి వెరిఫై చేద్దామంటే ఆయన అప్పటికే కాలం చేస్తున్నారు వీటిలాంటి వేషాలు ఇప్పుడున్న గీయ గారు చెప్పారంటే పోనీ అది ఒక పద్ధతి అలాగా కాబట్టి ఇలాంటివి నేను ఇంకో దృశ్యాల్లో కూడా అంటే సో ఇలాంటివి నేను గమనిస్తా గమనించడం అంటే ఆల్ దేర్ ఇన్ ది సొసైటీ కాబట్టి ఇటువంటి గొప్పతనాన్ని దాని మీద ఆలోచించుకోవడం కొంత కరెక్టు కొంత ఇన్కరెక్టు కూడా దీని లక్షణం పేరు అహంకారము ఈ అహంకారానికి మరో పేరుంది అది అది అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది నాలో ఇంత గొప్పతనం ఉన్నది అని చెప్పుకునేటువంటి తన గొప్పను తానే చెప్పుకునేటువంటి ఈ లక్షణము ఇది ఎందుకు వచ్చింది జనువులలోనూ అజ్ఞానం చేపొచ్చింది అవిద్య అహంకారము దానికి మరో పేరు అవిద్య తన గొప్పతనాన్ని తానే చెప్పుకోవడం అనేది చాలా పెద్ద దోషం ఆ దోషం ఇంత అంత అది ఒక భయంకరమైన మెంటల్ వీక్నెస్ అదొక వీక్నెస్ చాలామంది ఆ వీక్నెస్కి లొంగిపోతూ ఉంటారు లొంగిపోయి తమ గొప్పలని తానే తానే చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు గమనించండి అంటే మనం నేను నా కడుపులో ఉన్న భావన చెప్తున్నాను మీరు ఆలోచించండి ఇప్పుడు మొత్తం ఒక మనిషి సెంటర్లో కూర్చొని ఉంటారు చుట్టూ ఉన్న మంది ఉంటారు వాళ్ళందరి ఫోకస్ వాడు ఒక్కరి మీద ఉంటుంది అటువంటి పరిస్థితి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అసలు మీరు అనుకుంటున్నారా లేకపోతే మీరు దాన్ని ఎంజాయ్ చేసేస్తున్నారా ఎంజాయ్ చేసేస్తున్నాడంటే దాన్ని అహంకారము అంటారు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంతమంది వాడు చుట్టూ ఫోకస్ పెట్టేసి ఇబ్బంది పడుతున్నాడు అంటే వాడికి అహంకారము లేదన్నమాట మీరు ఒక ఆయన్ని పెద్ద కుర్చీలో కూర్చోవచ్చు చుట్టూ అందరూ నిలబడి ఆ కుర్చీ ఒక్కటే ఉంటుంది పెద్ద కుర్చీ ఒక్కటే ఉంటుంది ఇంక చూస్తూ కుర్చీ లేవుండవు అందరూ నిలబడి ఉంటారు వీటి కంటే పెద్ద వయస్సు వాళ్ళు కూడా నిలబడి ఉంటారు వీళ్ళు మాత్రం మధ్య వయస్సులో ఉండి కూడా పెద్ద సింహాసం మీద కూర్చుంటారు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న పెద్ద మధ్య వయస్సు అందరూ కూడా నిలబడి వీళ్ళు ఎత్తి మీద పువ్వులు వేస్తూ ఉంటారు వాడు చక్కగా కూర్చుని ఫోటోజెనిఫికల్గా కూర్చుని ఆ పువ్వులు వేయించుకుంటూ ఉంటారు మరేం మాట్లాడారు మళ్ళా పువ్వులు వేయించుకుంటూ ఉంటాడు హీఈక టిఫిన్ హీఈ్ ఆల్ రైట్ టిఫిన్ అని ఈ సంహర్ములు డిఫిక్ అని ఈ లైఫ్ స్టైల్ and he loves it, and he wants it. In India, when I was born in Japan, it was a question of a human being. A human being. So, you become the focus of attention of all people, and you are okay with it. That is a human being. Now, I want you to have a birthday party. మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ ఖరీదైన ఇన్విటేషన్స్ పంపించి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒక పెద్ద హాల్ ఒకటి బుక్ చేసి అక్కడ చాలా కాస్ట్లీ ఫుడ్ అంతా ఏర్పాటు చేసి మంచి డెకరేషన్స్ వీపేసి పెద్ద స్టేజ్ ఒకటి పెట్టుకుని ఆ స్టేజ్ మీద బ్రహ్మాండమైన సింహాసనం ఒకటి వేసి దాంట్లో మీరు కూర్చొని వచ్చిన వాళ్ళందరి ఫోకస్ మీ మీదే పెట్టి అందరూ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసేస్తూ మీద పువ్వులు వేసేస్తూ ఫోటోలు తీసిస్తూ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఆల్ దాట్ ద కమ్స్ అండ్ అహంకారం అలా ఉండకూడదు ఎడవల్ లోకం ఆచార్య మీరు లోకంలో ఒక అమాయకుడిగా ఒక సింపుల్ పర్సన్ గా ఉండాలి తప్ప ఇంత ప్రొఫైల్ తోటి ఉండకూడదు షష్టతమ సర్వదోషాణ మూలం సర్వాన చక్రవృత్తి నాంఛిన ఐదు దోషాలలో అన్నిటిలోకి చాలా కఠినమైన దోషము కఠినాతి కఠినమైన దోషము ఈ అహంకారమే తర్వాత అన్ని దోషములు మిగతా దోషములన్నీ కూడా ఈ అహంకారం నుంచే పుడతాయి మీకు కామనలన్నీ అహంకారం నుంచి కొడతాయి క్రోధము అహంకారం నుంచి పుడుతుంది తర్వాత ఈర్ష్య అసూయ ఇవి కూడా ద్వేషము ఇవన్నీ కూడా అహంకారం నుంచే కొడతాయి అహంకారం ఉన్నవాడికే ఉంటారు అహంకారం ఉన్నవాడు తనకంటే ఎక్కువ ప్రతిష్టలు ఉన్నవాడిని చూసి అసూయ ఈర్ష్య పడతాడు సో ఈ విధంగా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ లక్షణ అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా అహంకారం నుంచే పుట్టుకొస్తాయి సర్వదోషానా మూలం తర్వాత వీటి చేసే పనులు ఉంటాయి ప్రభుత్వే పనులు ఆ పనులు వీటికి చాలా హానిని కలిగించేవిగా ఉంటాయి ప్రస్తుతంలో వాడు గొప్పగా సైల్యతతో ఉండొచ్చు దాకా కానీ చాలా అనర్థాన్ని కలిగించేటువంటి చేష్టలను చేస్తూ ఉంటాడు అటువంటి సకలములైన అనర్థకరములైన చేష్టలను వాడు చేస్తూ వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు అన్ని కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఈ అహంకారం నుంచి పుట్టుకొస్తాయి అహంకారంతో ఎవరితో ఎవరి మీద ఈ రోడ్ రేజ్ అంట రోడ్ రేజ్ మీరు మీరు గమనించలో లేదో ఇండియన్ సొసైటీ యాజ్ ఎ సొసైటీ వీ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ అగ్రెసివ్ రూజ్ డ్రైవింగ్లో కనపడుతుంది అవర్ యాటిట్యూడ్స్లో కనపడుతుంది మాటల్లో కనపడుతుంది చాలా అగ్రెసివ్గా ఉండడము దాని నుంచి అదంతా అహంకారంలో భాగం ఆ తర్వాత బాస్ సీజన ఒక ఇన్స్ప్రక్షన్ ఇచ్చేదనుకోండి అహంకారం ఉన్నవాళ్ళు వెళ్ళరు మేము చేయాం నువ్వు నువ్వే చేసుకోవాలి కూడా అహంకారంగా మాట్లాడతారు గవర్నమెంట్ సర్వీస్లో నడిచిపో అదే ప్రైవేట్ సర్వీస్లో అయితే వెంటనే డిస్మిస్ చేసేవారు అసలు అహంకారాన్ని ఒప్ప అటువంటి అహంకారంతో ఉండడం మీరు గమనించే వాళ్ళు ఎప్పుడైనా మల్టీనేషనల్ కంపెనీస్ తోటి మీరు వ్యవహారం చేసినట్లయితే వాళ్ళు చాలా నిరహంకారంగా ప్రవర్తిస్తారు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అది ఉండే అహంకారాలు వాళ్ళకు కూడా ఉండే ఉంటాయి బహుశా కానీ వాళ్ళ ఇంటరాక్షన్స్ మటుకు చాలా నిరహంకారంగా ఉంటుంది తర్వాత వాళ్ళు ఏదైనా పాయింట్అవుట్ చేసేప్పుడు ఈ స్టోరీ టైం ఇట్ పర్సనల్ దీ నథింగ్ టూ పర్సనల్ యూ జాబ్ హ్యాచ్ అని యూ డూ ఇట్ ప్రాపర్లీ సో ప్లీజ్ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ అబౌట్ పర్సనల్ ఇట్ ఈస్ నాట్ పర్సనల్ ఐ హ్యావ్ నథింగ్ పర్సనల్ అగైనస్ట్ అని ఆ విధంగా స్పష్టంగా చెప్పి వార్నింగ్ ఇస్తా మీరు ఆ పని ఇండియా సొసైటీలో చేయండి పెద్ద కోపంతో వేస్తుంది రోడ్డ్రేజ్ అని ఉంటుంది రోడ్ డ్రేజ్ అంటే అర్థమేంటి నా కార్ను దాటిల్సి వాళ్ళు వెళ్ళిపోయడము నాకు దారి ఇవ్వలేయడము లేకపోతే నాకు ప్రతికూలుడయ్యడము వాడు పెంచమే వాడి అహంకారము చెక్తుని పైకి వేస్తుంది లేచేసి వెంటనే మొన్న ఢిల్లీలో గన్ను తీసి కాల్చిపారేచేయడం కానీ రోడ్ రేజ్ ఈ రోడ్ రేజ్ అన్నది భారతదేశంలో చాలా ఎక్కువ ఇండియన్ సొసైటీలో ఈ దోషాలు ఉన్నాయి చాలా పెద్ద సమస్య అన్ని అనర్థ ప్రవృత్తులకు రోడ్ రేజ్లో మీరు గది తీసి కాల్చి పారేశారనుకోండి వాడిని వెంటనే అరెస్ట్ చేశారు జైల్లో పడు వాడు ఇప్పుడు జైల్లో పడుకున్నాడు బ్రతుకున్నంతకాలం జైల్లోనే ఉంటాడు కూడా అంత హాని వాడికి ఎందుకు కలిగింది ఆ ప్రవృత్తి ఆ ప్రవృత్తి ఎక్కడి నుంచి పుట్టింది అహంకారం నుంచి ఆ విధంగా చాలా పెద్ద దోషము అహంకారము అంటే ఇది ఒక ఈ దోషము ఈవిధి ఈ పరమ దోషాన్ని అసుర లక్షణాన్ని మనలో ఏ మేరకు ఉన్నప్పటికీ మనం దాన్ని న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది ఉంటుంది సో మన ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన అహంకారం నుండి మన అజ్ఞానం నుంచి వచ్చింది అహంకారం కూడా అజ్ఞానం నుంచే పుడుతుంది అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం నుంచి అహంకారం చుట్టే మిగతా దోషాలు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే అజ్ఞానం విషయంలో ఉపేక్షాభావాన్ని వహించకూడదు అజ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానాన్ని గుర్తుపట్టి ఇదిగోదే అజ్ఞానము అని దాన్ని తెలుసుకుంటూ ఉండాలి మన స్వరు మన కాన్షియస్నెస్ విషయంలో మనం చాలా జాగ్రత్తకూలమై ఉండి అహంకారం ఉన్నట్లయితే దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అహంకారం తొలగిపోతుంది ఇంకా బలం బలం కూడా దోషంగా చెప్పారు అంటే బలం అంటే ఏంటంటే వాడు ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఉపయోగించి ఇతరులకు హానిని చేస్తారు అటువంటి బలము ఇప్పుడు రౌడీ బూండా అని ఉంటారు రౌడీ లేక రౌడీలైనా బూండలన్నా వాళ్ళే వాళ్ళు ఆ బస్తీలో ఉంటారు ఆ బస్తీలో అందరూ వీళ్ళకి భయపడతారు ఎందుకంటే వాడు చాప ఒకటి ఇక్కడ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు చాక వాడికి కోపం వచ్చిందంటే చాక తీ పొడిచేస్తాడు కాకపోతే వాళ్ళు ఏదైనా పొడుస్తాడు కూడా నిజంగా పొడుస్తాడు సో ఎందుకంటే మీ సొసైటీలో పోలీస్ ఇస్ ది ఇన్స్టిట్యూషన్ పోలీస్ ఇన్స్టిట్యూషన్ కాదు వీడు రెండు మూడు సార్లు పొడిచేసేదనుకోండి పోలీసు కేసు ఒకటి ఆ పోలీసులు ఏం చేస్తారంటే ఒక షీట్ ఒకటి వెంటేస్తారు వీడి పేరు అడ్రస్ రాసి ఎంతమందిని ఎన్నిసార్లు పొడిచాడు ఒకటి రెండు మూడు స్టాబింగ్ ఇన్సిడెంట్స్ ఓ షీట్ రౌడీ షీట్ అంటారు వీడికి ఒక నామహేయం వస్తుంది ఒక బిరుదో వీడికి ఏమన్నా రౌడీ శేటర్ అని ఒక బిరుదో ఒకటి వీడికొచ్చు అంటే అక్కడ వాళ్ళు బిరుగు ఇచ్చేసి ఆ రిగిస్టర్ వాళ్ళు ఆ మీద పోలీసులు వీడు నేను రౌడీషేటర్ నండో ఏదో రోడ్లో కూడా తిరిగిపోవచ్చు ఇదే పోలీస్ ఇన్స్టిట్యూషన్ జిన్ వాళ్ళని ఆ రౌడీ కంట్రోల్ చేస్తారనే ప్రసక్తి ఏదైనా తర్వాత కోర్టుకు వెళ్ళినట్లయితే మనం వీడించి ఉండగా ఆ కేసు తర్వాత జ్యుడిషియరీ ఇస్ ది మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ ఇన్స్టిట్యుయేషన్ ఎంత ఇన్ఎఫెక్టివ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ప్రైమ్ మినిస్టర్ తోటి విషయాన్ని ప్రస్తావిస్తూ కళ్ళంబట నీళ్లు పెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు రెండు కోట్ల అరవై ఐదు లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి కొత్త కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి కొత్త కేసులు వస్తూ ప్రతిదానికి కేసే వీడు నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా వాళ్ళు నిరాహార దీక్ష చేయకూడదని సుప్రీంకోర్టులో చేస్తుంది వాళ్ళు నిరాహార దీక్ష మానేస్తే ఇంకొకరు నిరాహార దీక్ష మానిస్తే ఇంకొక కేసు ఒక ఎలక్షన్ దెగితే కేసు మనొకరు ఓడిపోతే కేసు అలా కొత్త కొత్త కేసులు అలా వందలు వేలు వచ్చేస్తూ ఉంటారు సుప్రీంకోర్టు జడ్జెస్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఒక నిమిషం చూడడానికి కూడా టైం ఉండదు ఒక నిమిషం కూడా టైం ఉండదు ఫైవ్ టెన్ మినిట్స్లో ఆ కేసుని షెడ్యూల్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాయిదా వేసేస్తారు ఎందుకంటే టైం ఉండదు కదా దాన్ని పరిశీలించి ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి స్పేస్ టైము వాడు ఉండదు అంచేతం చూసి ఇదే ఇదే కంటే ఒక ప్రశ్న వేస్తారు ప్రశ్న వేసి సరే డిఫార్ట్ అవుతుంది వాయిదా వేసేస్తారు రెండున్న రెండు నెలలు డేట్ ఇచ్చేసి వాయిదా వేసేస్తారు కేసు ఉడిపోయింది ఆ రకంగా వాయిదా మీద వాయిదాలు పడిపోతూ ఉంటాయి తప్పిస్తే అది కేవలం అది ఎప్పటికీ కేవలం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో పశువులకి గడ్డి కొనడానికి డబ్బులు ప్రభుత్వం ఇస్తే అదంతా డబ్బులన్నీ కూడా తినేసి అదంతా కూడా భక్ష్యం చేసి పశువులకి గడ్డి కొనకుండట అది అన్యాయం అన్యాయంగా అపహరించిన వాళ్ళ మీద కేసు ఇప్పుడు పంతొమ్మిది తొంభై రెండు ఎక్కడ రెండు వేల పదిహేడు ఎక్కడ నెలల్లో ఈ కేసును సెటిల్ చేయంటారా మీ మొహం ఎచ్చా తొమ్మిది నెలల్లో దీన్ని ఫిరిష్ చేసి మీరు సుప్రీంకోర్టు ఒత్తిడికాయలు వేస్తే అప్పుడు వీళ్ళు ఇంకా మొదలు పెట్టాలి తొమ్మిది నెలలు ఇంకా ఇంకా దాని మీద ఏమి ఈ కేసులు ఏమి సెటిల్ అయ్యే డైలీ ఉన్నది కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఇతరులకు హాని చేయటం కోసం వినియోగించేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఇది అసుర లక్షణము బలము ఇంకా దర్పము దర్పము అంటే పొగమోత్తరం ఇంకా అర్థకంటే ఏమంటారు దర్పము దర్పణము దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ వర్డ్స్ గ్రూప్ అన్నది ఘాటు గ్రూప్ నుంచి ఒక రకం ప్రత్యేకం చేస్తే దర్పమని వచ్చింది ఆయన నేను తర్వాత యూప్తి చేస్తే వివో రనాట అనా వచ్చి దర్పణం అవుతుంది రెండు విషయాలు మార్పు తప్ప ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్ దర్పణం అంటే అర్థం అర్థంలో మీరు చూసుకున్నప్పుడు అస్తమానం అర్థంలో చూసుకుంటున్నారనుకోండి అంటే వాడికి ఏదో ఒక రకమైన అహంకార లక్షణం అన్నమాట తన గురించి తనకు ఉండేటువంటి ఒక అభిప్రాయానికి దర్పము సో దాన్ని దర్పాన్ని శంకరులు అలా వర్ణిస్తున్నారు చూడండి దర్పం దర్పం దర్పోనామా ఇంకా పోయిన బలం పరాభిభవ నిం కామరాగాన్వితం అది వీడికి బలం ఉంటుంది బలం బలమతాపస్మి కామరాగ వివర్జితం అని తొమ్మిదో అధ్యాయుడు శ్రీకృష్ణుడు కిట్టాడు ఎదైనా బలవంతుడు కాదు వాడి బలమునందు రెండు దోషాలు ఉండవు మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది కానీ ఆ స్ట్రెంగ్త్ని ఉపయోగించి కోరికలను తీర్చుకునేటువంటి లక్షణం అంటే ఇతర ఇతరులపై జబర్దస్తిగా కోరిక తీర్చుకోవటము అనే దోషం ఉండదు తర్వాత ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది కనుక ఆ దేహం మీద ఆ బలం మీద ఒక అటాచ్మెంటు అది ఇంకో దోషం ఈ రెండు దోషములు లేనటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏదైనా అది నా స్వరూపమే నా విభూతివే ఉదాహరణకే హనుమంతుడు కథలో చెప్పిన హనుమంతుడు చాలా బలశాలి కానీ ఆయన బలము కామరాగం నిగ్రహించి తగిన బలము ఆ బలమునందు కామన రాఘము రెండూ కూడా లేదు అటువంటి బలముందా నీకు అటువంటి వాళ్ళు బలపడతారు పూర్వం చెప్పేవారు దారాసింగ్ ఉండేవారు మా చిన్నప్పుడు ఆయన చాలా సజ్జనుడు ఆయన ఎప్పుడూ హనుమంతుడి వేషాలు కూడా వేస్తూ ఉండేవారు ఆయన చాలా సజ్జనుడు మంచి బలశాలి అయినా కూడా చాలా సజ్జనుడు అని పేరు అలాగే కోడి రామ్మూర్తి అని విజయనగరం ఆస్థానంలో ఒక మల్లవీరుడు ఒక మల్లయోధుడు కోడి రామ్మూర్తి గారు అంటే ఆయన చాలా సజ్జనుడు కానీ మల్ల యుద్ధంలో మనకు పెద్ద గెట్ట అటువంటి బలము పరమేశ్వరుడు యొక్క విభూతి దానికి ఆపోజిట్గా రామణ అంటే ఆ బలాన్ని ఉపయోగించి వాడికి చదువు సంధ్యా ఉద్యోగం సద్యోగం ఏమి చేయాలి ఆ బలంతో రౌడీగా ఖర్చు పట్టుకుని రౌడీగా తిరుగుతూ ఆ డబ్బులు హోటల్కు వెళ్తాడు కిషన్ అంతా తినేసి బిల్లు చెల్లించుకున్న వచ్చేస్తాడు ఆ యజమానుడు ఉంటాడు ఆ హోటల్ అధికారి ఉంటాడు వాడు ఓనరు వాళ్ళు అడగడు ఎందుకంటే అడిగితే వాళ్ళు కొడతారు అని అలాగే ఆ ఆ బలాన్ని కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించడము ఆ బలం మీద చాలా అటాచ్మెంట్ పెట్టిన ఉండడము అటువంటి దోషములతో కూడిన బలం ఏదైతే కలదో అసుర లక్షణము ఇంకా తర్వాత దర్పము దర్పో నామద్భవే ధర్మమతి క్రామతి సోయం అంతఃకరణాస్త దోష ఈ దర్పమనేది మీ మనస్సుని పట్టుకుని ఉండేటువంటి ఒక పెద్ద దోషము ఏంటంటే అది మీకు కన్ను మిన్ను గానని తానాము అంటే అనుకోండి కన్ను మిన్ను గా తానుటలేదు వాడు దాన్ని దర్పమత పొగరు మోస్తారు పొగరు తెలుగులో పొగరు సో ఎవడైనా ఏదైనా అడిగారనుకోండి చాలా దర్పంతో సమాధానం చెప్తాను పొగరు అలాగే కాబట్టి కొంచెం తప్పకుండా అంటే అదే కవన్ గారు ఏ టోన్ అని అలా పోతాం అంతే తప్పి ఆయన ఏం తప్పులో ఉన్నాడు తప్పుకున్నాం అని హెల్ప్ చేద్దామని ఏమండదు దాన్ని దర్పము ఇలాంటి దర్పం ఉన్నవాళ్ళు చాలా మంది మనకి కనపడుతూ ఉంటారు ఈ దర్పము దర్పం ఎక్కడి వస్తుందంటే దీన్ని అపస్తంభ కూడా చెప్పారు హృష్టో దృప్త్యతి దృక్తో ధర్మ మతి క్రాంతి అనే ఆపస్తంభ సూత్రాన్ని ఆయన మనస్సులో బట్టుకుని అర్థం రాస్తున్నారు మీరు బాగా ఒక అకేషన్లో చాలా ఎక్సైటెడ్గా చాలా ఉత్సాహంతో పండగ ఆ స్థితికి హర్షము అని అలాంటి స్థితి ఉండకూడదు ఎలా ఉండకూడదు పండగ దేనికి పండుగ దేనికి పండుగ అలా వండుకోవడం ఇప్పుడు పూర్వం సంక్రాంతి పండగ ఉన్నాం సంక్రాంతి పండగ సంక్రాంతి పండగని డబ్బు ఉంటుంది డబ్బు బాగా ఖర్చు పెట్టడం ఖరీదైనటువంటి సూపు బూట్లు వచ్చే సఫారీ సూట్ ఒకటి ఉంటాం అది అది వేసి ఓ నల్ల కళ్ళతో ఒకటి మంచి ఖరీదే నల్ల కళ్ళలో ఒకటి అంటే ఇలాగ జుట్టు ఎదొస్తుంది ఇలా సఫారీ సూపు నుండి పాను హుబిగించి బాగా హెవీగా భోజనం చేసేసి పాల్ ఒకటి బిగించి పేటికి గోల్డ్ వాచ్ పెట్టుకుని ఇలాగ అందలు వేసుకుంటావు పెద్ద పవర్మోట్గా ఇటు దాన్ని తరపు నవమంటే పండగ దేనికి పండగ అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే ఏమిటి పండగ అసలు ఏమిటి చెప్పమన్న సంక్రాంతి అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినటువంటి పుణ్యకాలం సంక్రమణ పుణ్యకాలం పుణ్యకాలంలో ఎలా ఉండాలి మూడు వేల ఉదయమే సూర్యోదయానికి స్నానం చేసి అర్ధ ప్రధానం అనేది ఓ అంటే నారాదు వాడి అర్ధమేది వాడు తనకాయ వాడికి పండగ ఏమిటి సంక్రాంతి సంక్రాంతి పండగ ఎప్పుడైనా పోని పొలానికి వెళ్ళి అక్కడ వ్యవసాయం ఏదైనా చేశాడా వీడి వ్యవసాయం చేస్తే అది కూడా నాశనం అయిపోతుంది వీటి వల్ల ఏమీ అటువంటి కేకాలు అయితే పొగరుమోతులు ఉంటారు వాళ్ళు హర్షాచరేకంలో ఉంటారు ఏదో పండుగ అంటాడు లేదా బర్త్డే నాకు ఏదో లాభం కలిగిందంటాడు లేకపోతే ఏదో నాకు మంచి ఫండ్ ఏదో గొప్ప లాభం కలిగిందంటే అని పెద్ద పార్టీ స్టేట్లో ఉంటాడు అలా ఉన్న వాడిని హృష్టహ అంటారు ఈ హృష్టి లోపల ఆ అంతఃకరణలో దర్పమనే గుణము ఉంటుంది దాని కారణంగా వాడు ఏం చేస్తాడంటే ధర్మాధర్మముల వివక్ష లేకుండగా ధర్మాన్ని ఉల్లంఘిస్తారు సహాపురుషులతో పౌర్మూతులుగా మాట్లాడతారు విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏమీ చేయడు తప్పు చేస్తాడు సో ఇలాంటివేవో చేస్తాడు ఆ దర్పంతో ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు కాబట్టి ఈ పౌర్మోత్తనం అనే చాలా చెడ్డది తర్పం కామ క్రోధములు ఇంకా కామక్రోధముల్లోకి వచ్చాం సో చూడండి మీ స్వరూపము మీకు స్పష్టముగా తెలియాలి అంటే అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలగాలి అంటే దానికి రెండు ఆటమికములు ఒకటి లోకములో ఉండేటువంటి భోగ్యములయ్య కదా కామన నాకు ఈ కోరిక ఉంది ఆ కోరిక ఉంది ఆ కోరికలు చెన్న వాళ్ళకి ఆత్మస్వరూపం జరిగింది నేను పది రోజులు వేదాంత పాఠం చెప్పాను సీకృష్ణ పది రోజులు విద్యార్థులు పాఠంలో చెప్పాను పాఠం ఒకదేశ సాహసం చాలా గంభీరమైన వేదాంత పాఠం నాకు అక్కడ ఒక అమ్మగారు తగ్గారు వారికి ఒక కోరిక అంటే మీరు ఈ క్లాసు రూమ్ వస్తున్నారు మీరు రాంగ్ ప్లేస్లో ఉన్నారు మీరు ఏదైనా ఈ కర్మలు పూజలో వీటేసి వాళ్ళని వాళ్ళైనా పట్టుకోవడం లేదు వాళ్ళు మీరు కోరికలు తీర్చేటువంటి కర్మలలో చేయించి పెడతారు మీరు ఆపణ చేయడం అనేది ఆ క్లాసుకు వస్తున్నారు ఈ కోరిక ఉండకూడదండి మనవుడు పుట్టడం గురించి మీకెందుకండి కోరిక మీరు తెలుసుకోవాలి నీ జిజ్ఞాసతో మీరు రావాలి కానీ మనవుడు పుట్టాలనే కోరికతో వచ్చి క్లాసులు కాదు ఇది ఉపదేశాలాంటిది కాదు నేను చెప్పి మీకెందుకన్నా కొడుక మీకు కొడుక పోడదా ఎవరు ఏమనవంటే కొడుకు పోవడం కొడుకు కొడుకు కోళ్ళు చూసుకుంటారు మీకెంటి తాకపోతే వాళ్ళ సంతానం వాళ్ళు పండుతారు వాళ్ళకి సంతానం కావాలనుకున్నప్పుడు వాళ్ళు పండుతారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ల చుట్టూ వాళ్ళు పిలుపుతారు మీరు స్వామి చుట్టూ తిరిగి దానివల్ల ఏదో అవుతుంది అనుకోవడం పొరపాటు అసలు ఈ దృష్టి తక్కువని మొదట చాలా ప్రేమగా చెప్పారు ఎందుకంటే నా క్లాస్ వచ్చిన మార్గదర్శనం చేయడం ధర్మంలో రెండో రోజు స్వామిజీ అన్నం పెట్టి మా అమ్మ అంత బానియాలున్నా అమ్మా స్వామిజీ నాకు మనవడు పుట్టి ఇట్లా మీరు రాసింది ఎవరిని మనవడు మళ్ళీ అదే పదే రెండో రోజు అదే మూడో రోజు అదే మధ్యలో టూ 3 డేస్ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఏడో రోజు అదే పదో రోజు అదే ఈ విధంగా మనవడు పుట్టాలి డబ్బు రావాలి లేకపోతే అధికారు వెళ్ళాలి లేకపోతే మా ఇల్లా అవ్వాలి అలా అవ్వాలి కానీ కోరికలు పెట్టుకుని ఉన్నట్లయితే ఆ కోరిక ఏమవుతుందంటే తప్పని నేను అట్లా ధర్మాధర్మంలో ప్రసక్తి కాదు అధర్మం లేకపోవచ్చు మనం పుట్టాలంటే అధర్మ ధర్మమే కానీ ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళకి ఏ రకమైనటువంటి కోరిక కూడా పెద్ద తెర అయిపోతుంది మీ స్వరూపం మీకు తెలియకుండా అయిపోతుంది అంటే మరి రాగము అటాచ్మెంటు తర్వాత నేను తల్లిని వాడు కొడుకు అనేటువంటి ఆ సంబంధ విశేషం మీద ఒక అటాచ్మెంటు అది సత్యమైనటువంటి భ్రమ ఇవన్నీ ఉంటాయి మరి ఇవన్నీ ఉంటే ఆత్మస్వరూపంలో తెలుస్తుంది కాబట్టి కోరిక ఏ రూపంలో ఉన్నప్పటికీ ధర్మాధర్మంలోనే ప్రసక్తి లేకుండా కోరిక ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మస్వరూప సాక్షాత్కారానికి పెద్ద చెట్టు ఆటమే కమ తర్వాత తాము క్రోధము క్రోధం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఫీయత నుంచి వస్తుంది భయం నుంచి వస్తుంది క్రోధం భయం వీడికి తన డబ్బు పోతుందేమో భయం దాని కోపం వస్తుంది తనకు హాని కలుగుతుందేమో భయం దానికి కోపం వస్తుంది తనకి వీడు అపకారం చేస్తేనేమో వీడు భ్రమపడి కోపాన్ని తెచ్చుకుంటాడు ఎక్కడైతే కోపము లేక క్రోధం అనేది ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ద్వేషము ఎవరో ఒకరి మీద ద్వేషభావన లేకుండా క్రోధము కలుగుతుందా ద్వేషానికే మరో పేరు క్రోధము ఈ క్రోధం అనేది చాలా తప్పదు క్రోధము చాలా తక్కువ ఈ క్రోధము గురించి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే చాలామంది మీకు క్రోధం ఉంటుంది కోపాలు వస్తూ ఉంటాయి అలా క్రోధం రాతూ ఉంటుంది ఎందుకంటే మీరు క్రోధం ద్వారా మీరు సాధించేటువంటిది ఏది ఉండదు జీవితంలో పొరికే క్రోధం వల్ల అనారోగ్యం తెచ్చుకోవడం తప్ప సాధించేది ఉండదు ఎగర్వాళ్ళు మీకు వసూలు కాదు క్రోధం చేత వసూలు కాదు మీరు వాళ్ళ మీద వాళ్ళ మీ విజ్ఞానాన్ని చూసి మీ తెలుగు చేతలను చూసి మీరు కష్టముడు పనిచేస్తే స్వభావాన్ని చూసి వసూలు అవుతారు తప్ప మీరు కోపంతో గెంతులు వేస్తే ఎవడో వసూలు కాదు ఈ రోజుల్లో అసలైతారు కాబట్టి క్రోధంతో మీరు ఏది సాధించలేదు భార్యపై క్రోధములు చూపించుక భార్య అలాగే భార్య భర్తపై క్రోధములు చూపించుట ఇవన్నీ కూడా ఆ రిలేషన్షిప్ని చెరగొట్టేవి తప్ప దానివల్ల ఒరిగేటువంటిది ఏది ఉండదు అలాగే తండ్రి కొడుకుల మధ్యన కూడా క్రోధము చాలా చెడ్డది ఏ రిలేషన్షిప్లో ఈ రిలేషన్షిప్లో వస్తున్న ఈ క్రోధాలు అలా ఉండకూడదు సో ఎప్పుడైతే మీరు మనస్సులో భయము ద్వేషము క్రోధము ఇవన్నీ ఇంటర్ రిలేషన్ ఇన్సెక్యూరిటీ భవిష్యత్తు గురించి బెంగా ఇవన్నీ ఇంటర్మీడియట్ మీ ఒకే నెగిటివ్ క్వాలిటీ యొక్క వివిధ రూపము వీటిని పెట్టుకుని ఉంటారో అవి ఉన్నంత వరకు మీ స్వరూప జ్ఞానము మీకు కలుగదు తర్వాత క్రోధం గురించి చెప్పదగ్గది ఇంకొక ఉన్నది చాలామంది ఏమనుకుంటారంటే కోప్పడకపోతే వీళ్ళు చెప్పిన మాట వినరు అని భ్రమపడతారు అది మేనేజ్మెంట్ ప్రిన్సిపల్కి విరుద్ధం సరిగ్గా మేనేజ్ చేసి వాళ్ళు ఇప్పుడు పోపడతారు మీరు గమనించండి మీరు మీరు ఎవరైనా అడిగి చూడండి ఈ బిగ్ బిగ్ మేనేజర్స్ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్లోనూ అక్కడ కూడా సీఈఓలు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వాళ్ళ దగ్గర పది మంది ఇరవై మంది అలాగే స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ వీళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఆ కంపెనీ తరఫున ఇటువంటి ట్రావెల్ చేస్తూ మనకు కనపడతారు ఈ ఎగ్జిక్యూటివ్స్ ఈ ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు కోపాన్ని ఎప్పుడు కోప అప్పుడప్పుడు సమార్డినేటు ఒకరుగా మాట్లాడతారు వాడు కోపాన్ని చూపిస్తాడు ఫై ఆఫీసర్ మీద వేడు కోపాన్ని చూపిస్తాడు ఈ కిందవాడు ఒకరుగా మాట్లాడతాడు అయినా కూడా ఫై ఆఫీసర్ని కోపాన్ని చూపించారు రోగాన్ని చూపించారు అమెరికాలో వాళ్ళు ఫైర్ చేసే వాళ్ళు ఫైర్ చేసి పాలిస్తుంది ఉద్యోగం నుంచి కానీ శుక్రవారం సాయంకాలం దాకా ఆగుతాడు మంగళవారం నాకు డిస్మిస్ చేయాలనుకుంటే మంగళవారం డిస్మిస్ చేయడం కోపం అడ్డవు చాలా ప్లాండ్గా చేస్తాం కోపం అనేది ఉండదు అసలు వీడిని డిస్మిస్ చేయాలి వీ డోంట్ వాంట్ హిమ్ సో శుక్రవారం సాయంకాలమే డిస్మిస్ చేస్తాడు అంతవరకు డిస్మిస్ చేయాలి శుక్రవారం సాయంకాలం పిలుస్తాడు ఇంకో అరగంటలో ఆఫీస్ అయిపోతుందని కూడా పిలుస్తాడు పిలిచేసి వీడు పని అయిపోయినట్టి సీట్ ఆఫర్ చేస్తాడు వీడు కూర్చుంటాడు కూర్చొని కూర్చుంటాడు ఇంకొక సబ్మెంటు అక్కడ ఎవడో ఉంటుందని మీరు కాఫీ తీసుకొచ్చిస్తారు పడితే వీడితో కాఫీ వరకు కాఫీ కాల్గేట్ అవుతాం మళ్ళీ వెంటనే ఇంకో క్లర్క్ వచ్చి పేపరు ఒక కవర్లో డబ్బు వీడియో తీస్తాను ఇప్పుడు చెప్తారు చూస్తే ఐఎమ్ సారీ టు ఫైర్ యూ యుర్ ఫైర్ ఎడ్ నా యూ నాట్ కన్ టు ది ఆఫీస్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ సాటర్డే సండే సెలవు మీకు నేను ఒక వన్ మంత్ ఎక్స్ట్రా జీతం ఇస్తున్నాను ఈ మంత్ లోపల నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడక్కర్లేదు కదా ఉద్యోగం పెట్టుకో నీకు ఎవరికైనా ఉద్యోగానికి రికమెండేషన్ కావాల్సినట్లయితే నా పేరు నువ్వు రికమెండేషన్ పెట్టుకో నేను ఐ రిడ్యూ ఆ రెస్క్యూ మాయో రికమెండ్ రికమెండేషన్ లెటర్ ఇస్తాను రిఫరెన్స్ నన్ను రిఫరెన్స్లో పెట్టుకో నేను నీకు మంచి రిఫరెన్స్ ఇస్తాను అండ్ ఐ విష్ యూ ఫ్యామిలీ హ్యాపీ అండ్ హ్యాపీ హాలిడే అండ్ ఐ విష్ వెల్ యూల్ లైఫ్ హ్యాపీ గుడ్ డే అని పబ్లిక్ చేస్తాను అంతే తప్ప అది వాడి కోపంలా ఉంటాం ఆ కోపంలో ఉంది అండ్ దట్ ఈజ్ ఫైనల్ అండ్ దట్ ఈజ్ రివర్సిల్ రివర్సిల్ ఇంతమల్లే అది రివర్సల్ అలా ఉంటాయి అదే కానీ ఉంటే గెంతులేయడం పూడిచేస్తా కొట్టేస్తాన్ని బెదిరించడాలు ఇవన్నీ కూడా అది మేనేజ్మెంట్ ప్రిన్సిపల్కే విరుద్ధం ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్లో కొడుకు తండ్రి మీద తండ్రి కొడుకు మీద కోప్పడం భార్యాభర్త పరస్పరం కలహించుకొని కోపపడ్డము ఇత్యాదులు కూడా చాలా చెడ్డవి దానివల్ల మీకు ఏదీ ప్రయోజనం ఉన్నది మీరు సంసారము ఊడిలో మరింత లోతుగా కూరుకుపోతారు తప్ప మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దరిజాపుల్లోకి కాదు మీ క్రోధం వల్ల మీకే ఒకసారి ఇంకా ఫైనల్గా ఇంకొక పాయింట్ ఏమిటంటే క్రోధము జస్టిఫైయబుల్ యాంగర్ అంటే కరెక్ట్గా కరెక్టే ఆయన కోపడం కరెక్టే అనేది ఏదైనా ఉంటుందా ైట్ గా రైటియస్ ఇండిగ్నేషన్ అని అంటే చాలా కరెక్ట్గా కోప్పడ్డాడు కోపడ్డం కరెక్టే వేరీ జస్టిఫికేషన్ అనేది ఏదైనా ఉందా అలా చాలామంది అనుకుంటారు ఆ సందర్భంలో కోపడడం తప్పేమీ కాదు అని అనుకుంటారు అలాంటి జస్టిఫికేషన్ ఏమైనా ఉందా అంటే లేదు మీరు నిన్న అనుకున్నట్లయితే ఆ క్రోధం మిమ్మల్ని విడిచిపెట్ట మీరు ఎట్టి కరెక్ట్ పరిస్థితిలో మీరు కరెక్ట్ ఉన్న చోట కూడా క్రోధం వస్తే అది తప్పే క్రోధం అనేది రాకూడదు క్రోధానికి అతీతంగానే ఉండాల్సి ఉంటుంది కాబట్టి క్రోధమును ఎప్పుడూ ఆశ్రయించరాదు చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి క్రోధాన్ని కనుక ప్రదర్శిస్తే జీవిత కాలం అయ్యో ఇంత పొరపాటు నేను అని దుఃఖించాల్సి వస్తుంది కాబట్టి క్రోధాన్ని మాత్రమే ఆశ్రయించరాదు ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి ఇప్పుడు మీకు ఈ లక్షణాలన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని విరిచిపెట్టి అనాత్మకు ప్రాముఖ్యాన్ని లేక మహత్వాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ దోషాలన్నీ వస్తాయి అహంకారమైన ఎక్కడొస్తుంది ఆత్మస్వరూపాన్ని విరిచిపెట్టి అనాత్మయైనటువంటి దేహాదులయన్ని తాదాత్మ్యాన్ని పొందడం ఈ దోషాలను వస్తాయి తర్వాత కామ అన్నది స్త్రీ పురుష విషయకమైన కామను అని కూడా మీరు స్వీకరించవచ్చు అది కూడా అనుచితమైన సందర్భంలో అసుర లక్షణమే అవుతుంది రావణాసురులనే కదా తర్వాత క్రోధము అనేది శత్రు విషయకముగా ఉంటుంది అంటే మీరు ఎవరి మీద క్రోధం చూపించాలనుకుంటున్నారో లేక చూపిస్తున్నారో మరి శత్రువు లేకుండా ఇప్పుడు తండ్రి కొడుకు మీద కోపం చూపించాడు అనుకోండి అంటే ఆ కాలం నుండి ఆ సమయంలో తండ్రికి కొడుకు ఎలా కనపడతాడు శత్రువులే కనపడతాడు కొడుకు తండ్రి మీద కోపం చూపించాడు అనుకోండి అప్పుడు కొడుకుకి తండ్రి తండ్రి ఎలా కనపడతాడు వీళ్ళకి తండ్రి నిమిషాలు సన్నట్టుగా కనపడతాడు శత్రువు అనే భావంలో కనపడతాడు అని చేతను క్రోధము చాలా చెడ్డది అలాగే లోభం అనే ఒకటి ఉండదు ధనము మొదలైన వాటికి లోభం ఉంటుంది కాబట్టి ఈ ఈ లక్షణములను మీకు ప్రాముఖ్యం ఇచ్చారు అంటే మీరు ఆత్మస్వరూపాన్ని రక్కనబెట్టి అనాత్మకు మహత్వాన్ని ఇచ్చారని అభిప్రాయం తర్వాత లోకంలో ఒక పెద్ద మిస్కన్సెప్షన్ తప్పుడు భావన ఉంటుంది పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది పెద్దవాళ్ళలో ఉంటుంది చాలా సంపన్నులు తర్వాత పుణ్యాత్ములు ధర్మకార్యాలు చేస్తారు వాళ్ళలో ఉంటుంది ఏంటంటే ఆ దోషము ఇప్పుడు సాధన అనగానే సాధనలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే మంచి కర్మ మంచి కర్మలను కర్మ కార్యములను చేయటము అది ప్రధానమైన విషయమా యొక్క కామము క్రోధము బలము దర్పము మొదలైన దోషములను దూరముగా పెట్టుకుంట అది ప్రధానమైన విషయమా దేన్ని ప్రయారిటీ ఇవ్వాలి అన్నట్లయితే మీరు లోకంలో చూసినట్లయితే వాళ్ళు చలానా వేషమని చలానా తిలకారణము చలానా రకమైనటువంటి బాహ్య బాహ్య చిహ్నములను కలిగి ఉందిక అలానా కర్మని చాలా నా విధంగా చేయుట వాటికి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు అంతరంగానికి ప్రాముఖ్యం ఉంటారు కాబట్టి ఈ కర్మనిష్ఠులు అలాగే ఉంటారు కర్మలను చేయటం ఉండే ప్రాముఖ్యం తప్ప దాని వెనుక ఈ కర్మల వెనుక ఉండే అంతరంగము అది ఎలా ఉంది దాన్ని పవిత్రంగా ఉన్నదా శుద్ధముగా ఉన్నదా అనే ప్రాముఖ్యాన్ని ఇవ్వడం ఇది అదొక పెద్ద దోషం తర్వాత అంతరంగం మనం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతరంగంలో భక్తి ఉండాలి ధర్మం ఉండాలి జ్ఞానం ఉండాలి అంటాడు తప్ప కామ ఉండకూడదు క్రోధం ఉండకూడదు అన్న గమనించారా కాబట్టి అంతరంగంలో కూడా ధర్మము భక్తి జ్ఞానము మొదలైనవి ఉండాలి అనేదానికంటే అంత అది అంత ప్రముఖమైన విషయం కాదు మరి ప్రముఖమైన విషయం ఏమంటే కామ క్రోధ బల దర్పాది దోషములు ఉండకుండా ఉండాలి అది ఫస్ట్ థింగ్ కాబట్టి సాధన అసలైన సాధన ఏమిటంటే కర్మలను చేసే అంతరంగాన్ని అపవిత్రంగా పెట్టుకుంటే అది సాధనమే కాదు కర్మలు తక్కువ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అంతరంగము శుద్ధముగా ఉండగలడం అది ఫస్ట్ స్టెప్ మీ సాధన సెకండ్ స్టెప్ అంతరంగం యొక్క శుద్ధి కూడా అంతరంగమునందు కరుణాదయా లేకపోతే భక్తి మొదలైన సంలక్షణములను ప్రవేశపెట్టుట అని కాదు అది సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే అంతరంగమునందు అహంకారము బలము దర్పము కామము క్రోధము లోభము లేకుండా దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే నీరుంది ఆ నీటిలో స్నానం చేయాలి కానీ ఆ నీటిలో పాము గలదు ఇప్పుడు ఏది ఫస్ట్ ప్రయారిటీ పామును అక్కడి నుంచి చరిమిన తర్వాత స్నానమా లేక ముందు స్నానం చేసిన తర్వాత పామును వెళ్ళగంటారా ఫస్ట్ ప్రయారిటీ పామును చరిమేసి తర్వాత స్నానం చేస్తారు అలాగే అంతఃకరణంలో ధర్మము జ్ఞానము భక్తి మొదలైనటువంటి గొప్ప విషయములు రావడానికి ముందు వాటికి కంగారు లేదు అవి ఎలాగో వస్తాయి అంతకంటే ముందు ప్రయారిటీ ఏముండాలంటే నామ క్రోధాది ఈ పాము వంటి దోషములు ఏవైతే ఉన్నాయో వాటి ఈ విష విషసర్పముల వంటి దోషము వీటి నుంచి దూరం చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఓకే అది మొదటి లక్ష్యం ఇంకా మా ఆత్మపరదేహేశు ప్రిషంతోహనులు ఇది రేపు క్లాస్లో ఫినిష్ చేద్దాం పూర్ణములము ఉదజ్యత ఓర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శశాంతిశాంతిశాంతి